విశ్వభ మీ సహాయం చేస్తే నడిపించి మీ సహాయం లేచి మీ లోకంలో మేము నడవలేము స్వప్రభ అలలీ అనాది పరిశుధాత్మ సహాయం చేయండి నా దీవానికి బ్రాహ్మణి సాకుడు సరస్వతిగా దీవానికి సుతం మీకో పోలి మీ యొక్క స్వరూపం మీకు అలలి అనాదియా రూపంగా స్వరూపంగా మార్చమని ప్రార్థిస్తున్నాం అలలీ అనాదియా రాక సమీపించిన భయంకర దినాలను శ్రమకాలంలో ఉన్న సుప్రభ నాతో ఎక్కడ చూసే అలి ఉంది అలా లీ అనాది ఈ ఎట్లా జీవించాలా మీరే మాలో సమస్యలో ఉండి నేర్పించని జ్ఞానం తెచ్చని రాణి బిడ్డ నడిపించండి సైతాటకాలు దయ్యాలి గర్జింద్రాత్మ కాల్చని యశ ప్రభానికి శృతం ఆత్మ కొమలించండి మీ జ్ఞానం కొములించండి ఆత్మ ధర మీ జ్ఞానం ధర నడిపించి అలా లీ అనాది ఆదీవంతో మీరు ఉండి బ్రదర్ ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా ఏ సయ్యమాటిది ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖదినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా ఏ సయ్య మాటిది పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను ఇంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా సందేహమును వీడి శిలువ దర్శనము పొంది ब्रतुकुट क्रीस्तु चावते लाभमुन को ब्रतु किते क्रीस्त को चावते लाभमु प्राणमा नो तर पड़कुम ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమాయ్యపాటిది ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా ఏ సయ్య మాటిది మను అడ్డు ఉందని మొలకెత్తకుందువా రాళ్ళు రుబుతారని భరించకుందువా మను అడ్డు ఉందని మొలకెత్తకుందువా రాళ్ళు రుబ్బుతారని భరించకుందువా ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే ఒదిగెను ఏస్తయ్యా ద్రాక్ష అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకింకా కన్నీరు ఎందుక వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా ఏ సయ్య మాటిది ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా ఏ సయ్య మాటిది అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా పోరాడుచున్నది అంధకార శక్తులతో అపజయముల మధ్య వెనుకంజ వేయకుమ పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడి చు కవచమును ధరించుకొని దుపార్తి చే స్థుతియాగము చేయుచు దేవుడిచ్చు సర్వాంగ కవచమును తరించుకొని దుపార్తి చేబూని స్థుతి యాగము చేయుచు జయమే ఊపిరిగా గురి వద్దకే సాగిపో జయమే ఊపిరిగా గురి అద్దకే సాగిపో ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రానమ నాలో తొందర పడకుమా ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమాయ్య మాటిది ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా ఏసయ్య మాటిది ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా ఏ మాటిది ఎందుకింక కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమాయమాటిది హయ్య పాడండి శ్రావణ పెద్ద మీరు కూడా ప్రైజ్రావణ అందరికీ అలలియ ప్రైజ్లాడండి అందరికీ పేదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్న వారికంటే ఇదిన్న ప్రేమ వారిని సైతం కన్న ప్రేమ ప్రేమా ఇది ఏసు ప్రేమ ప్రేమా ఇది తండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమా ఇది ఏసు ప్రేమ ప్రేమా ఇది తండ్రి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమా పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిధి నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్ను కుని ఆదరించు ప్రేమ ఆవేదనంత తలగించును ప్రేమ ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమా ఇది తండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమి ప్రేమ కలువరి ప్రేమ ప్రేమా ఇది సు ప్రేమా ప్రేమా ఇది తండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమా పదములు చాలని ప్రేమది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతి తనను నడిపించని ప్రేమ ప్రేమ ప్రేమా ఇది వేసు ప్రేమా ప్రేమా ఇది తండ్రి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమా ప్రేమా ఇది ఏసు ప్రేమా ప్రేమా ఇది తండ్రి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమా పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపిని నుగిలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నైన ప్రేమ vari nisaitambu kanna prema prema idi yesu prema prema idi tandrri prema prema idi pranamichina prema kaluvari prema prema idi yesu prema prema idi tandrri prema prema idi pranamichina prema కలువరి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచిన ప్రేమా కలువరి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచిన ప్రేమా కలువరి ప్రేమా హలియ థ్యాంక్ యూ హత్యత సింహసనముపై ఆసేనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనుండి నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడినస్కారము చేసేదా నా మన సన్నిధిలో సాగిల పడినస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారాన్ని సన్నిధిలో సాగిన పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదాం ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ ప్రకృతి కలలన్నీయు మహిమను వివరించుని ప్రభువానిన్నే ఆరాధించేద కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో ప్రభువానిన్నే ఆరాధించేద కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏలు వెళ్ళ నిండి నా మనసారణి సన్నిధిలో సాగిల పడిన మస్కారము చేసేదా సాగిల పడిన మస్కారము చేసేదా పరిమళించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందుని పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో పరిశుధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళ నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించి పక్షిరాజు వై నీర కలపై మూసివే నీవే నా తంద్రి వై నా బాజతలు భరించివే యహోవ దేవా మహిమా పరచేద స్తుగీతాలతో స్తుీతాలతో దేవా మహిమా పరచేద స్తిగీత స్తుగీత అత్యున్నత సింహాసనము పై ఆసీనుడా దూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ నిలు వెళ్ళండి నావు నా మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా నా మన సారని సన్నిధిలో సాగిల నమస్కారము చేసేదా సాగిల పడినమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయా నానిను వెళ్ళ నిండి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నానిలు వెళ్ళనిండి ఉన్నా హలో థ్యాంక్ యూ బెదర్ ప్రెజ ప్రైస్ లో ఆడిపోతారు అన్న రాలేదు నేను పాడుతున్నా ఇంకొక పాట అంత జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలు నీకే నా జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా స్తిమహిమలుకే నాత్మ అనుక్షణం నాతిశయమునిే నా ఆనందమునివే నారాధన నివే నా అతిశయమునివే ననందమునిే నారాదనా ని జ్యోతిర్మయు నా ప్రాణప్రియుడ స్తోతి మహిమలు నా ప్రాణ ప్రేయు స్ మలు నా పరలో కపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలో ద్రాక్ష వల్లితో నన్ను అంటు కట్టి స్థిర పరచవా నీ తోటలో నీ ద్రాక్ష వల్లితో టుటీ స్థిర పరచవ జ్యోతిర్మయుడ ప్రాణ ప్రియుడ స్తుమహిమీకి జ్యోతిర్మయూడా ప్రాణప్రియుడ స్తోతి మహిమలు నాత్మ అనుక్షణం నాతిశయము నా ఆనందము ఆనందముని రాధన నితిశయముని నంద ముని వే నా ఆరాధన నిోతిర్మయూడా ప్రాణ ప్రియుడ స్తుమహిమనికే జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడ స్తుమహిమనికే నా పరలోకపు తండ్రి నా మంచికు నా పరలోకపు తండ్రి నా మంచికు మరి పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైనా పాత్రను చేయా నన్ను విసి సార పపై ఉంచవా జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడ స్తుమహిమనికే జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడ స్తోతిమహిమనికే నాత్మల అనుక్షణం నాతిశయము నందమునివే నారాధన నితిశయము నా నా ఆనందము నా జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడ స్తుమనికే జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడ తి మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియక దేవాది సంబూతుడా నిన్ను నేనే మనీ కదేవాది సంబూతుడా నిన్ను నేనే మనీ ఆరాధించద జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా స్తిమహిమలు నీకే జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా స్తోతిమహిమీకే నాత్మ అనుషణం నాతిశయము నినందముని రాధనా నితిశయమునివే నా నంద ముని వే నారదనా నితిడా ప్రాణ ప్రియుడ స్తుమనికే జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడ స్తృతిమహిమలుకే ప్రైజ్ లోదర్ అందరికి చేసిన బ్రదర్ వస్తానండి అన్నా అయితే దీపా సిస్టర్ కానీ మనోజ్ బ్రదర్ మీరు బాడండి బ్రదర్ అంతలోకి మనోజ్ గారు హలో మనోజ్ బ్రదర్ గారు మనోజ్ బ్రదర్ ఎవరు నన్ను చిన్న na yesu cheyirvadu evaru nannu cheyilchina na yesu cheyirvadu cheyilvadu cheyi vidvadu na cheyilvadu evaru nannu chey vidchina na yesu cheyirvadu తల్లి ఆయనే తల్లి ఆయనే లాలించును నన్ను పాలించును తల్లి ఆయనే లాలించును నన్ను పాలించును ఎవరు నన్ను చేయల్చిన ఎవరు నన్ను చెయ్యలిచినా నయేసు చెయ్యి వడు చెయ్యి విడువడు చెయ్యి విడువడు నన్ను చెయ్యి ఉన్నప్పుడల్లా వేడుకున్న కాపాడుని ఎవరు నన్ను చెయ్యడిచినా నా యేసు చెయ్యడువాడు ఎవరు నన్ను నా యేసు చెయ్యి విడువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు రక్తం చేత కడిగి ఉన్నాడే రక్షణ సంతోషమ్ ఇచ్చి ఉన్నాడే రక్తం చేత నన్ను కడిగి ఉన్నాడే రక్షణ సంతోష ఉన్నాడే ఎవరు నన్ను చెయ్యి విడిచినా నయేసు చెయ్యి విలువడు ఎవరు నన్ను చెయ్యి విడిచిన నయేసు చెయ్యి విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు ఆయన చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చెయ్యి విడిచిన నేసూ చెయ్యి ఎవరు నన్ను చెయ్యి విడిచినా నేసూ చెయ్యి విడువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు ఏసు చేయి విలువడు అన్నా ప్రేజ్ కల్ ములతో రాయ గల్ కవితలతో కళలతో ీ మహోనత మహిళ ప్రేమా ఆరాది ఆరాది ఆరాదిం తును నీవే నా తండ్రి నీవే నను విడవ ఎయడ బయను ప్రాజవు నీవే నా తండ్రి నీవే నను విడవ ఎయడ బయను కలములతో రాయ గలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆకాశములు నీ మహిమను వివరించు చిన్నవి అంతరిక్షము నీ చేతి పనిని మరణించుచున్నాది ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని మరణించుచున్నది దేవా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది ఆరాది ఆరాది ఆరాది ఆరాది ీవే నా తండ్రి వినివే నను విడవ ఎడబాయను రాజువు నీవే నా తండ్రి వినివే నను విడవ ఎడబాయను సేరాపులు కేరోబులు నిత్యము నేను స్థుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామముఖీర్ంచుచుందవీ సేరాపులు కేరుబులు నిత్యముని స్తీంచుచున్నవీ మహాదూతలు ప్రధాన దూతలు నీ నామముఖీర్ంచుచున్నవీ దేవానా ప్రాణము ీ కొన కైద పించో చుల్ నది ప్రాణము మీ కొన కైద పింఛో చుల్ నది ఆరాధి ఆరాధి సును ీవే నా తన్ వి నను విడవ ఎడబాయను రాజువు నీవే నా త్రి వినివే నను విడవ ఎడబాతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో విభరించగలమాతమైన ప్రేమా థ్యాంక్ యూ అక్కడ ప్రైజ్ లాటం చేస్తాం ప్రైజ్ లాటం చేద్దాం పరశుద్ధర వాగు దేవ మీకు వదనాలనైనా కృపగల తండ్రి స్తోత్రాలుసయ్యా ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కారణంనైనా మీరు మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ఉదయం నుంచి ఇంత ముందు కాపాడినందుకు మీకు వదనాలు వాక్యాన్ని జ్ఞానించకు సిద్ధపడుతుండగా మీ యొక్క పక్షులు ఆత్మ నడిపి దయచేయండి వాక్యాన్ని సత్యాన్ని చూచాలన్నా మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండినైనా అవును ప్రభావం ప్రతి చోట మీ కొరకు మేము సాక్షులుగా జీవించాలనైనా మీ సహాయం మాకు అవసరంనైనా అవును ప్రభావం మీరు లేకుండా మేము ఒక్క క్షణం జీవించలేము ఈ కాబట్టి మా హృదయాలు వచ్చి నివసించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నావికుండా లాగా మా నామను నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము మహిమార్థంగానే నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ చేతిలో ఘనమైన ఘటం లాగా ప్రార్థిస్తున్నాం నేను అందరిని ఆశ్రయించండి మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నాశనకరమైన హేయ వస్తువు గురించి మనం ధ్యానిస్తున్నాం మరోసారి అబామినేషన్ ఆఫ్ డెసలేషన్ ఇంగ్లీష్ లో నాశనకరమైన హేయ వస్తువు లేక నాశనము కలిగించి హేయ వస్తువు లు నాశనం కలిగించు హేయ వస్తువు అన్నాడు మూడు అధ్యాయాల చూసాం మనం గతంలో ఈ నాశనం కలిగించు హేయ వస్తువు నూతన నిబంధనకు నాశనకరమైన హేయ వస్తువుగా మారింది ఆ హేయ వస్తువు ఎప్పుడన్నా నాశనం కలిగిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నాశనకరమైన హే నాశనం కలిగించే హేయ వస్తువు ఇప్పుడు ఏ రూపకంగా ఉందంటే నాశనమైన హేయ వస్తువు అన్న విషయాన్ని అక్కడ నాశనం అయిపోయింది ఆ హేయ వస్తువు అన్న విషయం కూడా చూపిస్తున్నాడు మన ప్రభు మత వార్తలో మాట్లాడిన విధానంగా చూస్తే హేయ వస్తువు నాశనం అయిపోయింది ఆల్రెడీ అంటే నాశనానికి దారి తీసింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాశనం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు ముఖ్యంగా మనము కొన్ని వారాల క్రితం ధ్యానించినాం ఈ పరిశుద్ధ ఆలయంలో నాశనకరమైన హేయ వస్తువు ఏంది అనేది మన ప్రభుకి ముందు పరిశుధ ఆలయంలో నిజంగానే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు మనుషులు అన్నిటినీ పరిశుద్ధంగా చూపించేవాళ్ళు ఒక ఏలి కాలంలోనే చూస్తాము అపవిత్రంగా జీవించినట్లు అన్ని అగ్ని అర్పించినట్లు ఏలి కుమారులు అన్ని అగ్ని అర్పించినట్టు మనం చూస్తాం దాని తర్వాత కుమారులు కూడా తప్పిదమ్లు చేసినట్టు మనం అక్కడ చూస్తాం సమయలు కుమారులు తర్వాత సరి చేసుకున్నారు కానీ ఏలి కుమారులు సరి చేసుకోలే పరిశుధ ఆలయం దగ్గర ఏలి కుమారులు బహు భయంకరమైన పాపం ఘోరమైన పాపం చేసినట్లు చూస్తున్నాం హేయమైంది దేవుని దృష్టికి అదే రీతిగా మనము ఆహెచ్కే గ్రంథనలు తీస్తున్నాము ఆ ప్రజలు దేవుని సన్నిధిలో నిలబడ్డరు సమస్త చతుస్పాద జంతువులకి వాళ్ళు ధూపం వేసినారు కాబట్టి మందిరంలో నిలబ నిలుచుట అన్న విషయాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ స్థలంలో నిలుచుట ఏది నిలుచాడుదంటే మనిషి ఒక్కడే నిలవగలడు ఇంకా వస్తువులు ఏవి నిలబడలేవు ఏది జీవాలు కూడా నిలబడలేవు వేరే జీవరాశులు నిల్చుట అంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఆంథ్రపాలజీ అంటారు ఒక సబ్జెక్ట్ ఇప్పుడు మనం అన్ని రకరకాల సబ్జెక్ట్స్ అవుతాం బయాలజీ జువాలజీ ఆంథ్రపాలజీ సోషియాలజీ సైకాలజీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి అయితే ఆంథ్రపాలజీ అంటే స్టడీ ఆఫ్ మ్యాన్ అథియాలజీ క్లాసెస్ వల్ల నేర్పుతారు స్టడీ ఆఫ్ మ్యాన్ అని మనిషి యొక్క చరిత్రని చదవడమే ఆంథ్రాపాలజీ యాంథ్రాప్ అంటే కాళ్ల మీద నిలబడేది అని అర్థం కాబట్టి మనిషి కాళ్ళ మీద నిలబడేవాడు అన్న విషయాన్ని ఆ సబ్జెక్ట్ జ్ఞాపకం చేస్తుంది అంటే మనము మనమంతా కాళ్ల మీదనే నిలబడి జీవిస్తాం అన్నట్టు తక్కినై చూస్తాం ఇప్పుడు ఉదాహరణకి జంతువులు ఉంటాయి అవి నాలుగు కాళ్ళ మీద నిలబడి ఉంటాయి ఆ మరి ఇప్పుడు కోతులని చేతులతోనే నడుస్తూ ఉంటాయి ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి మనం మటుకు కాళ్ళ మీద ఉంటాం అయితే ఒక సైంటిఫిక్ కారణం ఏంటంటే నీ ఆరోగ్యం బాగుండాలంటే ఎక్కువ కాళ్ళ మీద నిలబడడం నేర్చుకోవాలంటారు కానీ దురదృష్టం ఏంటంటే మోడర్న్ జాబ్స్ వల్ల మనం ఎప్పుడు కుర్చీలలో కూర్చోవడము అలవాటు చేసుకున్నాం కానీ సైన్స్ ఏమంటుందంటే అర్ధ గంట సేపు మీరు కుర్చీల కూర్చుంటే మీరు రక్తనాళాలు దగ్గరికి అయిపోతూ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ వస్తాయంటారు ప్రతి అర్ధ గంటకి లేచి తిరుగుతూ ఉండాలని సైన్స్ చెప్తుంది ఎందుకంటే మనిషి సృష్టించిందే నిలబడడానికి నడవడానికి కాళ్ళ మీద కాబట్టి నిలుచుట అంటే కాళ్ళ మీద నిలబడడం అనేది పరిశుద్ధ ఆలయంలో ఎవరు నిలుస్తారంటే నేను చూపించిన ఇస్రాయెల్ పెద్దలలో అందరు తావిదు రాజు సలమన్ రాజు కాలంలో మనం అవన్నీ చూసినాం ఇస్రాయెల్ పెద్దలలో అందరూ వచ్చి నిలబడాల పరిశుద్ధ ఆలయంలో అది దేవునికి నచ్చిందన్నట్టు అయితే హేయమైంది ఏంటంటే నువ్వు అపరిశుద్ధంగా ఉండి ఆయన సన్నిధులకు పోతే అది హేయమైంది కాబట్టి హేయమైన వస్తువు ఏంటంటే ఎవరెవరో ఏదేదో చెప్తా ఉంటారు గతంలో చూసినాము కామెంట్రీస్లో చూసినాము ఆ అపవిత్రమైన బలి పశువులను అర్పించడము దేవుడు ఏర్పరచుకునేది పరిశుద్ధమైన నిష్కలంకంగా ఉండే గొర్రె పిల్లనే దాని మీద మచ్చ ఉండద్దు దాది కుంటిది ఉండదు దానికి ఏ రోగం ఉండద్దు దాన్ని పరిశీలిస్తూ ఉంటారు పద్నాలుగు రోజులు మన పసక పండగ పద్నాలుగవ రోజుకి చేస్తారు ఇప్పుడు మొదటి నెల అభిము నెల తేదీ సాయంత్రము చీకటి పడుతున్నప్పుడు అప్పుడు పండగ ఆచరించాలా ఉదయం వరకు ఈ సరిపాలి ఆచారం అది అయితే పద్నాలుగవ రోజే దాన్ని బలి అర్పించాలి ఎందుకంటే ఆ రోజులు దాన్ని గమనిస్తారు అన్నట్టు దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి దాంట్లో ఏమన్నా రోగాలు ఉన్నాయా దానికి ఏమన్నా కుంటిది ఉన్నాయా దాని మీద తెల్లని బొ దానికి ఏదన్నా నల్లని మచ్చలు ఉంటే అవి పనికి రావు అట్లా పద్నాలుగు రోజులు దాన్ని పరిశీలించినాకనే పద్నాలుగవ రోజు సాయంత్రము అది బలి అర్పించబడతాది అది మీరు అస్ట్ ఆ వ్యవస్థని జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు కూడా పద్నాలుగు రోజులు గమనించబడ్డాడు పద్నాలుగవ రోజు బలి అర్పించబడ్డాడు బస్క పండుగ రోజు ఇవి ఆత్మీయమైన చిహ్నాలు నేను ఎప్పుడంత డీటెయిల్ మీకు చూపించలే కొన్ని సమాచారాల క్రితం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వ్యాఖ్యలు ప్రకటించిన అవి రిగార్డింగ్స్ ఏదో లేవు అయితే పస్కా పశువు ఏ రీతిగా పద్నాలుగు దినములు పరిశీలించబడి అది కరెక్ట్ గా అన్నాకనే బలి అదే రీతిగా మన ప్రభువు కూడా పద్నాలుగు రోజులు శోధింపబడి పరిశింపబడి పద్నాలుగవ రోజు రాత్రి అది ఉదయం పూట సిలివేయబడ్డట్టు మనం చూస్తాం అది కాబట్టి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధమైనదే నిలబడాల అది దేనికి సంబంధించిందంటే మనుషులకు సాదృశ్యం పాత నిబంధన కాలంలో పరిశుద్ధాలయంలో ఇస్రాయల్ ప్రజలలోని పెద్దలను పరిశుద్ధమైన పెద్దలను తీసుకొచ్చి నిలబెట్టిండు యోగ్యులైన వాళ్ళని చూపించింది వాక్యం యోగ్యులైన వాళ్ళని పెద్దలలో నుంచి తీసుకొచ్చి నిలబెట్టడం అయితే ధాన్యలు భక్తుడు ఏం విషయం జ్ఞాపకం చేస్తుందంటే చివరి కాలంలో యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది ఈ కాలం ముగించే టైంకి పరిశుద్ధాలయంలో హేయమైన నిలబడడం అంటే అపవిత్రమైన నిలబడడం అవి మళ్ళీ పశువులను చాలా మంది కానీ మనకు ప్రభు బయలుపరిచిండి ఏంటంటే నిలబడేది మనిషి ఫస్ట్ పాయింట్ బలి పశువు ఎట నిలబడతా సచ్చిమై కదా అది అది బలిపీఠ మీద చంపబడిన బలి పశువుని నిలబెడతారు ఇక్కడ పరిశుధ ఆలయంలో నిలుచుట అంటున్నాడు మళ్ళీ పరిశుధ స్థలంలో నిలుచుట అంటే ఏం చెప్పండి పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరం దేవుని మందిరంలో అపవిత్రమైన వాళ్ళు నిలుచుట అనేది ఆ విధానం కాబట్టి పాత నిబంధన కాలంలో ఇస్సల్ పదులు ప్రాణీల లోపలికి అనిలు బయటనే ఉండిపోయినారు వాళ్ళ లోపల రానియలేదు పోష నియమించిన ఆ యొక్క మందిర విధానాలు దాని తర్వాత సొలమును కట్టించిన ఆ మందిరానికి భాగాలు ఒకరోజు దీర్ఘంగా నేను దాన్ని ప్రకటించిన ఆ మందిరపు ప్రతి ఏ రీతే కొట్టదని స్టార్టింగ్ లో స్థలం పెట్టండి దేవుడు ఆ మందిరపు నిర్మాణంలో అనుల ప్రాంగణం అంటాం దాన్ని అన్యుల వరకు స్థలం పెట్టిండు ఈ పాత నిబంధన పుస్తకం మందిరంలో కూడా కానీ వీళ్ళు అనుల ప్రాంగణంలో ఏం చేసిండ్రంటే మన ప్రభు వచ్చిన కాలంలో అక్కడ అనుల ప్రాంగణాన్ని కబ్జా చేసుకున్నారు యాజకులు అనిల ప్రాంగణం తర్వాత ఇస్రాయల్ ప్రజలకు ప్రాంగణం దాని తర్వాత యాజకులకి దాని తర్వాత పరిశుధ స్థలము దాని తర్వాత అతి పు యాజకులు కూర్చుండే స్థలము దాని తర్వాత ఉండే పరిశుద్ధ స్థలంలో బలిపీఠము గంగాలము ఇవన్నీ ఉండేవి అన్నట్టు నీళ్లు కడుక్కోవడానికి బలి పశువుని గడగడానికి దాన్ని బలి అర్పించడానికి బలిపీఠం అక్కడ దీపస్తంభము ఇవన్నీ ఉంటాయి పరిశుద్ధ స్థలంలో వీటికి సంబంధించిన చాలా కాలం కిందట నేను ప్రకటించిన దీర్ఘంగా ఒక్కొక్క దాన్ని సంబంధించింది కానీ అనిల ప్రాంగణం మటుకో అనిల కొరికి ఇచ్చారు కానీ పాత నిబంధన కాలం వదులుకొని కొత్త నిబంధన వరకు వచ్చేదారు మన ప్రభు కాలం వరకు అనిలను అడుగుపెట్టి నీళ్ళ లోపలికి దాన్ని కబ్జా చేసుకొని మనం ప్రభుత్వ టైంకి అక్కడ పౌరలను అమ్మడము గొర్రెలు నమ్మడము రూకలు మార్పడం మార్పిడి ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కన్వర్షన్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో ఈరోజు ఫారిన్ కంట్రీకి పోవాలంటే వాళ్ళ దేశపు కరెన్సీది కావాలంటే ఇండియన్ కరెన్సీ ఇచ్చి ఆ కరెన్సీ తీసుకొని పోతారు దానికి రూకల మార్పిడి అంటాం అవి చేసుకున్నారు వాళ్ళు రూకల మార్పిడి చేసిండ్రు చేసి అనిలని లోపల రానియకుండా పోయినాడు అందుకు దేవుడు ఏస్లో వచ్చినప్పుడు నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చినారు అన్నాడు అప్పుడు వాటిని అన్నిటినీ ధర్మేషన్ ఎందుకు కనీసం ఇప్పుడన్నా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను అనిలకి స్థలం ఇవ్వడానికి అని కాబట్టి దేవుని మందిరంలోనికి అనిలని రానియకుండా పాత నిబంధన కాలం మొదలుకొని చేశారు కానీ ఇస్రాల్ పదలు నిశాయతలో ఏం చేశారంటే ఆ సన్పలట్ పలట్ అనే వానికి అనిల అవాడు అన్నిడే కదా సిరియా దేశపు రాజు కెప్టెన్ స సహస్రాధిపతి ఏమంటారు వాడిని సహస్రాధిపతి సెంచూరియన్ ఇంగ్లీష్ లో ఆ సహస్రాధిపతికి వాళ్ళు ఏం వాడు వచ్చిండ్రు ఆ మందిరంలో సిటడల్ అనే ప్రాంతం అది మందిరంలో ఉన్నత స్థలంలో ఉంటది అది మందిరపు కప్పు భాగం పైన గోడ కప్పు భాగం అక్కడ పోయి తన స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు తన కుటుంబాన్ని సన్ పలాట అదే రీతిగా నేను చూపించిన కూడా గతంలో హెరుదు కూడా అదే స్థలంలో ఆకుపోయి చేసుకున్నాడు నాలుగైదు వందల సంవత్సరాల తర్వాత ఈ చరిత్రలో జరుగుతూ ఉంది కాబట్టి అన్యులు లేక అపవిత్రమైన జీవితం అన్య జీవితం అంటే అపవిత్రమైన జీవితం రక్షణ అనుభవం లేని జీవితం దేవునికి అసహ్యమైన జీవితం ఎందుకంటే అన్యులు అసహ్యంగా జీవిస్తారు కదా విగ్రహాలను పూజిస్తూ వల్లి అనిపిస్తారు కాబట్టి హేయమైంది అన్యమైంది అనేది కూడా అర్థం చేసుకోవాలి మనం హేయమైంది అన్యం అన్యులకు సంబంధించింది కాబట్టి పాత నిబంధన మందిరంలో కూడా అన్యుడు కూర్చుండు లోపల నిలబడిండు నిలుచుండు హేరద్దు కూడా అన్యుడే కదా ఏదో వచ్చి కూర్చుండు ఇప్పుడు మూడవసారి జరగబోతుంది ప్రపంచాత్మకంగా మందిరం లేదు కాబట్టి ఒక వ్యక్తి వచ్చి నిలబడేది కాదు నాష్టకరమైన హేయ వస్తువు ఏంటంటే అపవిత్రమైన వాళ్ళు ఆయన మందిరంలో నివసిస్తున్నారు అది బాప్తిజం ఇచ్చే వ్యూహాను కాలం మొదలుకొని బలవంతని చేతిలో పట్టబడింది ఈ రోజు వరకు కూడా అది మన ప్రవ్వే చెప్పిండు అన్యులు దాన్ని బలవంతంగా కబ్జా చేసుకున్నారు విషయాన్ని అపవిత్రమైనవి కాబట్టి ఈరోజు శారీరకమైన మందిరాలు లేవు ఆత్మీయమైన మందిరాలు నీ హృదయంలోనే అపవిత్రమైన వస్తువు వచ్చి నిలబ నిల క్రైస్తవులలో అది మనం చూస్తాం ఎందుకంటే క్రైస్తవులే మందిరం కాబట్టి పరిశుద్ధ స్థలం కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ పరిశుద్ధ ఆలయం అన్నట్టు నీ దేహమే ఆలయం అంటాడు కోరెంతులు పౌలు కాబట్టి పరిశుద్ధ స్థలము నీ హృదయం అక్కడ నువ్వు ఎవరిని నిలబెట్టుకున్నావు ప్రభువుని నిలబెట్టుకోక అపవిత్రమైన వాటిని నిలబెట్టినావు నాశ వాటిని నిలబెట్టుకున్నావు అదే మనం చూసినాము పాత నిబంధన కాలంలో పరిశుద్ధంగా జీవించే ఇస్రాయిల్ పెద్దలు నిలబడ్డారు పరిశుద్ధ స్థలంలో కృత నిబంధనకు వచ్చేటప్పటికీ ప్రభుకు బదులుగా నువ్వు ఇంకొక దేశానికి ప్రాధాన్యత ఇచ్చినవు ఇంకొక మనుషులకు ప్రాధాన్యత ఇచ్చినావు పాస్తాలకు ప్రాధాన్యత ఇచ్చినావు యాజకులకు ప్రాధాన్యత ఇచ్చినావు గొప్ప ప్రవక్తలకు ప్రాధాన్యత ఇచ్చినావు ఈ లోకంలో ఉండే మనుషులు నిన్ను నిలబెట్టుకునే నీ హృదయంలో అందుకే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించను నాకు పాత్రలకు కారంటాడు మతేసార్త పద అదే ఆయన కంటే నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమించినా అది హేయమైంది అనేసి మనం బ్లూకాసు వార్తలో చూసినాం కదా ఎన్నిసార్లు నేను చూపించినా కూడా మీకులూకాసు వార్తలో ప్రభు కంటే మనుషులలో ఘనంగా ఎంచబడినది ఆయనకి హేయమైనది అని చూపించినా లేదు లూకాసు మనుషులలో ఘనంగా ఎంచబడినది ఆయన దృష్టికి హేయమైనది కాబట్టి నీ హృదయంలో మనుషులని ఘనంగా ఎంచుతే అది దేవునికి హేయమైంది ఇప్పుడు అర్థమవుతుందా నాశకరమైన వస్తువు ఏంది అంటే ఇస్రాల్ పదని నువ్వు ప్రభు కంటే ఎక్కువగా ఉన్నత స్థితికి లేవనెత్తినావు నీ హృదయంలో పాస్టర్లని ఉన్నత స్థితులను నువ్వు ప్రభు కంటే ఎక్కువ పాస్టర్ల కుటుంబాలకి పాస్టర్లకి పాస్టర్ అమ్మలకి గొప్ప దైవ నువ్వు ప్రభు కంటికు ప్రాధాన్యతావు కేథలిక్ మతస్థులు భక్తులకి ప్రాధాన్యత ఇచ్చారు మరి అమ్మకి ఇచ్చారు సెంట్ యాంతోనీ సెంట్ ఫ్రాన్సిస్ సెయింట్ జోసఫ్ సెంట్ పాట్రిక్ సెయింట్ తెరిసా ఎంతమంది భక్తులు వీళ్ళు నీ హృదయంలో అతి విలువగా నిచ్చినావు అదే నాష్టకరమైన హేవ ఇస్తే ఎందుకంటే అక్కడి నుంచే బిడ్డలంతా నాశనం కావడం మనం మందిరం నాష్టం కావడం పోయిన వారం నేను అది మీకు చూపించిన ఏమనంటే మత్స్య వార్త ఇరవై నాలుగు మన ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినట్లు దాని తర్వాత పదిహేనవ వర్షంలో మనం ఏం చూసినామంటే ఆ నాశనకర నాశనము నాశనకరమైన హే వస్తువు దానియలు భక్తు దానియుల ప్రవక్త చెప్పినట్లు పరిశుద్ధ ఆలయంలో నిలుచుట ఆ అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే చదివినప్పుడు హూ ఎవర్ రీడ్ ఎత్ Let him understand. Chathivayu. Choo chuvadu chathu nuvaka. And cross check jeskowala. Choo chindhi cross check jeskowala Bible. Dantarath dhani artan jeskowala. Whoever readeth let him understand. Anundhakara. And standing in the holy place according to the jephthira. Kavattii. Dina uru thantathalaga nai jyupichna. While Israel valandar ila vadnatilu. Rendo dina uru thantathalalu. Muppay aitha vandiyan jishnam manam. Gatham lo. Nalga vachnam lo. అయితే మత్య సువార్థలో మనకు ఆ చూపించిండు మార్కు సువార్థ పదమూడు అధ్యాయంలో కూడా చూపించిండు నాలుగవ అధ్యాయంలో ఏమంటే ఆ నాష్టకరమైన హేయ వస్తువు ధాన్యులు ప్రవక్త చె ప్రకటించినట్లు పరశుద్ధాలయంలో నిలుచుట చూచినవాడు చూచినప్పుడు చదువువాడు గ్రహించిన కాక చూచినప్పుడు చదువువాడు గ్రహించిన నువ్వు దాన్ని చూడగలిగితే క్రాస్ చెక్ చేసుకోవాలా బైబుల్లో చదవాల దీర్ఘంగా చదివి దాన్ని గ్రహించాలా దాని తర్వాత పరిగెత్తాలా ప్రాంతాల నుంచి యూదయ నుంచి కొండలకు పరిగెత్తిపోవాలా మనం అన్న విషయాన్ని అక్కడ మనం చూసినా పోయిన వారం అయితే హెచ్కేల్ గ్రంథంలో ఒకటి నేను మీకు చూపిస్తాను దాని తర్వాత మరి కొంచెం ముందుకు ఈ యొక్క వాక్యం తీసుకెళ్తాం హెహెచ్కల్ గ్రంథము ఏడవ అధ్యాయము రెండు ఆరు వచనాలలో హెచ్కేల గ్రంథము ఏడవ అధ్యాయము 2 6 వచనాలు రెండు నుంచి ఆరు వచనాలు ఏడు రెండు నరపుత్రుడ ప్రకటింపు ఇస్రాయేల్ దేశమునకు అంతము వచ్చిన్నది నలు దిక్కుల ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నలు దిక్కులు భూమి నాలుగు దిక్కుల నుంచి అని మనం చూసినాం ప్రాణ బృందంలో నాలుగు వాయువులు నలుగురు దూతలు నాలుగు వాయువులను పట్టుకుని ఉన్నారు కాబట్టి బాగా అర్థం చేసుకుంది నలుగు దిక్కులు అంటే నాలుగు వాయువులు నాలుగు దూతలు నలు దిక్కుల దేశంకు అంతము వచ్చి ఉన్నది ఇవి నాలుగు ఒక్కసారి వచ్చి దేశం నాలుగు దిక్కులు తూర్పు దక్షిణము ఉత్తరము పడమాట నాలుగు దిక్కులు కదా ఈ నాలుగు దిక్కుల నుంచి దూతలు వచ్చి సెంటర్లకు వచ్చి మొత్తం దాన్ని చుట్టడి వేసినాయి అన్నట్టు దాన్ని కాబట్టి నలుగు దిక్కుల దేశం అంతము వచ్చి ఉన్నదని ప్రభు ఒక యుహో ఇప్పుడు నీకు అంతము వచ్చి ఉన్నది ఆయన చూడండి పాత నిబంధన కాలంలో కూడా టైం గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు అంతము వచ్చేయున్నది నలుదిక్కుల దేశంకు అంతము వచ్చేయున్నది అని ప్రభు వ్యూహోసలు ఇచ్చినాడు ఇప్పుడు చూడండి అది అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏకల్ గ్రంథంలో స్టార్ట్ అయింది ఇప్పుడు నీకు అంతం వచ్చినది ఇప్పుడు అంటే ఈ ప్రజెంట్ టైం నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యములు చూడండి ఇక్కడ మళ్ళా హేయ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుతున్నాను నీ ఎడల కటాక్ష ఉంచకయో కనికరము చూపకయో ఉందును నేను యహోవనయు నన్ను నిన్నీ వెరగినట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును చూడండి అపవిత్రంగా జీవించేవాడు అపవిత్రంగా జీవిస్తా ఉంటాడు అన్యాయంగా జీవించేవాడు అన్యాంగానే జీవిస్తూ ఉంటాడు పరిశుద్ధుడు పరిశుద్ధంగానే జీవిస్తాడు నీతిమంతుడు నీతిమంతులుగానే జీవిస్తాడు కదా నువ్వు నీతిమంతుని వా అది నువ్వు తీర్మానం చేసుకో ఆరో వచనంలో అంతము వచ్చిచున్నది చూడండి అంతము వచ్చిచున్నది అంతమే వచ్చిచున్నది ఇంకా వేరేది ఏం అది ఒకటే అది నీ కనిపెట్టుచున్నది ఆశ్చర్యం కదా నీ కొరకు ఎందుకు నువ్వు హేయమైన వస్తువుగా మారినవు ఇదిగో సమా సమీప చాలా దగ్గరకు వచ్చేసింది సమీపం అయిపోయింది ఇంకో ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్ అంతే బహుభయంకరమైన టైమ్స్ లో మనం ఉంటున్నాం అనేది వాక్యం జ్ఞాపకం ఇస్తుంది కాబట్టి మీ దగ్గరికి యాక్చువల్ గా ఇంగ్లీష్ లో ఏముందంటే తెలుగులో ఏముందంటే అంతము వచ్చి అంతమే వచ్చి చున్నది కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే దస్ ఏ ద లాట్ గాడ్ అండ్ ఈ విల్ అండ్ అండ్ ఓన్లీ ఈ విల్ బిహోల్డ్ ఈస్ కమ్ ఈ విల్ కి అంతంకి తేడా లేదా ఈవిల్ అంటే ఈవిల్ అంటే ఎవరు ఎవరు చెప్పగలరు చెప్పండి ఈవిల్ అంటే ఏందో దయ్యాలు అండి ఇక్కడ గూగుల్లో గూగుల్లో చూస్తే చెడు అనుంది చెడు చెడు చెడుతనము లేక చెడు చెడిపోవడం ఈ విల్ అండ్ ఈ విల్ అండ్ ఓన్లీ ఈ అంటే చెడిపోవడం అంటే నాశనము అని అర్థం అంతము నాశనము నాశనము నాశనమే వచ్చి ఉన్నది ఈ విల్ అండ్ ఓన్లీ ఈ విల్ బి కమ్ అండ్ ఎండ్ ఈస్ కమ్ ది ఎండ్ ఈస్కామ్ రెండోసారి నాలుగు సార్లు జ్ఞాక్పం తీస్తున్నాడు కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోమని చెప్తుంది వాక్యం ఈవిల్ అంటే జేమ్సాన్ నెంబర్స్ లో సెవెంటీ ఫ్రమ్ సెవెంటీ ఈవిల్ అంటే బ్యాడ్ దాని తర్వాత ఈవిల్ అంటే ఉపద్రవము ఈవిల్ అంటే శ్రమ ఈవిల్ అంటే కష్టకాలము ఇన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ ఆ దాని ఈవిల్ అంటే దుఃఖ సాగరము దుఃఖకాలము దాని తర్వాత ఈవిల్ అంటే ఆ నష్టము వాటిల్లుట ఆ హర్ట్ అంటే గాయపరచుట దాని ఇల్ అంటే ఆ కావడం రోగం రావడం దాని తర్వాత అంటే బహు అలజడి కలుగుట ఆ దాని సారో అంటే నిరాశ లేక ఆ దుఃఖము బాధ సారు అంటే బాధ ఆ దాని వెక్స్ అంటే అలసిపోవుట వెక్స్డ్ విక్డ్ రెచ్చడ్నెస్ అంటే మొత్తము దిగజారిపోవుట ఈవిల్ అంటే అంతగా అర్థం ఉంది అందులో చెడు తనము ఉపత్రవము శ్రమలు అలజడి నిరుత్సాహము గాయపరచుట అనారోగ్య పాలు అల్లరి నాయిసం అంటే అల్లరి అల్లరి జీవితము దుఃఖ సాగరము భక్తిహీనత దిగజారిపోవట ఇన్ని అర్థాలు ఉండేదానికి కాబట్టి ఆయననే వాటిని పంపిస్తా అన్నాడు మన దానికి ఎవరు నిలబడగలరు చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో చూస్తాం ఈ వాక్యం ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక అధ్యాయం ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక అధ్యాయము పదమూడవ వచనంలో ఇక్కడ చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వాక్యం మనం పోరాడుతుంది చీకటి శక్తులతోనే అని చెప్తుంది తర్వాత చూస్తున్నాం పదమూడవ వర్షంలో అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు వారిని ఎదిరించుటకు ఎదిరించటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవటకును శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటే వాటిని ఎదిరించుకోవాలంటాం మీరు ఇక్కడ ఏముంది చూడండి మరోసారి చదువుతాయి ఆపదినంలో వాటిని ఎదిరించాలా ఇప్పుడే ఎదిరించకపోతే అప్పుడెప్పుడు ఎదిరిస్తాం ఇప్పుడే భయపడతాంటే అప్పుడే ఎదిరిస్తాం అక్కడ క్రైస్తవులు బలైనంతదే ఎదిరించే ధైర్యం లేదన్నట్టు ఎదిరించాలంటున్నాడు వాటిని దుష్ట శక్తులని మరి నీ హృదయాల్లో వాటిని తెచ్చిపెట్టుకుంటే ఎట్లా ఎదిరించగల నీ పరిశుభ్ర స్థలంలో అపవిత్రమైన వాటిని తెచ్చిపెట్టుకుంటే ఈ లోకస్తులని నువ్వు మనుషులని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అది హేయం అంటున్నాడు మళ్ళీ అటువంటి మనుషులు దేవుని మందిరంలో పడితే నాష్టకరమైన హే వస్తువు అదే కదా నీ హృదయంలోనే తెచ్చిపెట్టుకున్నావు నువ్వు ఇంకొక జగాలో పొత్తున్నావు మళ్ళీ వస్తువుగా నువ్వు మారుతున్నావు నీ హృదయంలో హే వస్తువు ఉన్నది నువ్వు సంపూర్ణంగా నీ మీదికి ఈవీలు వస్తుంది అంటున్నాడు వస్తుంది అన్నాడు అంటే కష్టం వస్తుంది నీ మీదికి అంటున్నాడు కాబట్టి దాన్ని ఎదుర్కోవాలను అంటున్నాడు మొదటి కొనతలు రాసిన పత్రికలో కూడా విషయం జ్ఞాపకం పౌలు మొదటి కొనతెలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మొదటి కొనతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం కనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమును అను పూలిపిండితోనైనను కాకుండా నిష్కాపక్యమును సత్యమును పులియని అని రొట్టెతో పండగ ఆచరించాల పులుపు దేనికి సంబంధించింది ఇక్కడుంది పులుపు దేనికి సంబంధించిందంటే పాత జీవితం దుర్మార్గత జీవితం దుష్టత్వము జీవితం మరి పులి అని పిండు పిండి దేనికి సంబంధించింది నిష్కపటం అంటే వేసారణ లేదు సత్యం దేవుని ఆరధించే వాళ్ళు నిష్కపటంగా ఆరాధించాలా సత్యంతో పాత పులి పిండిని తీసి అది అక్కడ చెప్తుండడు మరోసారి చూస్తున్నా నేను దుర్మార్గత దుష్టత్వం దుర్మార్గత దుష్టత్వం ఇంగ్లీష్ లో ఏముందంటే దుర్మార్గత అంటే మ్యాలీస్ దుష్టత్వం అంటే వికెడ్నెస్ మ్యాలీస్ Malice. అంటే జేమ్స్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ దుర్మార్గత దుర్మార్గత అంటే Malice, 2549. ఫైవ్ 2556. ఫైవ్ de, Badness, Depravity. అంటే బ్యాడ్నెస్ డెప్రావిటీ మొత్తం దిగజారిపిన జీవితాన్ని దుర్మార్గత అంట దాని తర్వాత మ్యాలిగ్నిటీ ట్రబుల్ ఈవిల్ మ్యాలీస్ నాటి అంటే నిర్లక్ష్యమైన జీవితము హాస్యాస్పదమైన జీవితం ఐలీస్ అంటే అంటే రాసుకున్నారు కాబట్టి ఈ దుర్మార్గత ఎంతవరకు దారి తీసిందంటే సామెతల గ్రంథంలో ఒక వాక్యం నేను చూపిస్తా టైం చెప్పొచ్చు ఇంకెంతసేపు ఉంది మనకు టైము మీరు చెప్పాలి ఆ టైం ఎంత ఉంది అనేది మనకి ఎందుకంటే నేను చెప్పుకుంటా కానీ మీరు వాటిని అర్థం చేసుకోకపోతే దానికి ఏం మీనింగ్ లేదు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చనంలో మనము ఈ విషయాన్ని చూస్తున్నాం ఈ దుర్మార్గత ఎక్కడి వరకు దారితీసింది అనేది కీడు త దొరికిన దానిని వారు భుజింతురు దుర్మార్గత ఆడవరకు పోతు అన్నట్టు కీడు చేత అంటే ఒకరికి అన్యాయం చేసి ఒకరిని కష్టపెట్టి దొరికించుకొని దాన్ని భుజిస్తారంట వీళ్ళు బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు వీళ్ళు అంత భయంకరమైన జీవితం ఇది సరే ఇందాక దుర్మార్గత గురించి చూసిన ఇప్పుడు భక్తిహీనత లేక ఆ దుష్టత్వం సారీ దుష్టత్వం దుష్టత్వాన్ని ఇంగ్లీష్ లో వికిడ్నెస్ అంటాం ఆ వీళ్ళ దుర్మార్గత లేక వికిడ్నెస్ ఎక్కడ వరకు దారితీసింది అంటే పదిహేడు వర్షం చూసినట్లు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతిరు బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసంను వీళ్ళు త్రాగుదురు అయితే దుష్టత్వం దేనికి సంబంధించిందంటే జేఎన్ రావు నంబర్స్ లో ఫార్టీ వన్ ఎయిటీ నైన్ ఫ్రమ్ ఫార్టీ వన్ నైన్టీ డెప్రావిటీ అంటే బహు పాతాలానికి దిగిపోయిన స్థితి డెప్రావిటీ అంటే పాతలానికి దిగిపోయిన స్థితి అంటే వీళ్ళు ఆల్రెడీ నరకంలో ఉన్నారు అన్నట్టు ఎస్పెషల్లీ మ్యాలిస్ ప్యూరల్ కాంక్రీట్లీ ప్లాట్స్ సిన్ ఇనిక్విటీ ఇనిక్విటీ అంటే దోషము ఇనిక్విటీ అంటే దోషము నీలో దోషం కనిపించింది అంటుంది కదా కాబట్టి విక్విడ్నెస్ అంటే దోషము దాని తర్వాత జీవితము దాని తర్వాత జీవితం తర్వాత ఫార్టీ వన్ నైంటీలు ఏముందంటే తిరిగి మళ్ళా ఈవిలే చెడుతనమే అంటుంది అది కూడా కాబట్టి ఇప్పుడు మన ప్రభు జ్ఞాపకం చేస్తుండే ఈ నాష్టకరమైన హే వస్తువు పరశుద ఆలయంలో నిలుచుట మనిషి కదా అపవిత్రంగా జీవించిన వాడు నిలుచుట చూచినప్పుడు అంటున్నాడు కాబట్టి లూకాసు వార్త అధ్యాయంలో తిరిగి జ్ఞాపకం చేస్తాడు అది సంబంధించిన విషయము అదేసు వార్తలు చూసినాము మార్కుసు వార్తలు చూసినాము ఇప్పుడు లూకాసు వార్తలు చూస్తున్నాము నాశనకరమైన హే వస్తు సంబంధించింది ఇరవై ఒకటవ అధ్యాయంలో దాన్ని చూస్తాం దీర్ఘంగా లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ చూడండి ఎర్షలేములో ఎర్షలేము దండ చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమైంది కాబట్టి ఇప్పుడు దండు అనిల్ కదా వీళ్ళు దాని చుట్టు దాని చుట్టుట మీరు చూసినప్పుడు ఆ దాని నాశనము సమీపం అయ్యున్నదని తెలుసుకోండి అప్పుడు యూదయలో ఉండువారు కొండల పారిపోవలను ఇప్పుడు బాగా అర్థమవుతుంది పరిశుధాలయంలో నాష్టకరమైన హేయ వస్తువు నిలిచుట్ట చూసినప్పుడు చదువువాడు గ్రహించిన గాక యూదయలో ఉండువాడు అన్నప్పుడు ఇక్కడ చూస్తున్నాము మరి విశేషంగా ఇది ఎట్లా జరుగుతుందనేది కాబట్టి అపవిత్రమైంది ఏంది హేయమైంది ఏంది ఎరసలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు అంటే రక్షణ అనుభవం లేని వారు దాన్ని బలవంతంగా చుట్టుకుంటున్నారు దాన్ని ఆక్రమించుకుంటున్నారు దాని లోపలికి చొరబడుతున్నారు మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపం అయినదని అప్పుడు యూదయలో ఉండి వారు కొండలకు పారిపోవాలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలను పల్లెటూర్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడిన అవన్నీ నెరవేరుటకాయ్ అతి ప్రతి దండన దినములు కాబట్టి దేవుని శిక్ష దినములు అన్నట్టు అవన్నీ లేఖనములు నెరవేరంటే ప్రవచనల్ అన్ని నెరవేరే టైం కాబట్టి ఇక్కడ ప్రతి దండన అన్న పదం నేను మీకు చూపిస్తున్నా ప్రతి దండన అంటే ఇంగ్లీష్ లో వెంజన్స్ వెంజన్స్ వన్ ఫ్రమ్ వన్ ఫైవ్ అంటే రెట్రిబ్యూషన్ అంటే బద్లా తీసుకోవడం అంటాం మన భాషలో చెప్పాలంటే బద్లా తీసుకోవడం పనిష్మెంట్ అని కూడా ఉంది వెంజన్ అంటే పనిష్మెంట్ టు పనిష్ తిరిగి పనిష్ చేయడం ఇన్ని పదాలు దానికి న్యాయముగా పరి న్యాయం తీర్చడం అని కూడా అర్థం ఉంది దాని తర్వాత వెంజన్ వెంజర్ వెంజర్ అన్న పనిషర్ అని కూడా ఉంది పదం కాబట్టి యూదయులకు పారిపోవాలను అనేసి ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తుంటు అది మనం చూసినాం కూడా ఇర్మియా గ్రంథంలో ఛాన్స్ అది ఇర్మియా గ్రంథంలో కూడా ఈ విషయాన్ని హెచ్చరించినట్టు త్వరగా మీరు అక్కడికి వెళ్ళి పారిపోండి అనేసి లేకపోతే దానికి బట్టిన దుస్థితి మీకు కూడా పడుతుంది అన్నాడు కాబట్టి మళ్ళీ అది ఏందన్న విషయం కూడా నేను మీకు చూపించేస్తే ఈ రోజుకి మెయిన్ పాయింట్స్ మనం కవర్ చేసినట్లు చూడండి ఇర్మియా రాసిన గ్రంథము యాభై అధ్యాయం ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము నలభై ఐదవ యిదు చూడండి యాభై ఒకటో ఉదయం నలభై ఐదు యహోవా బబులోను పాడు చేయిచున్నాడు ఎందుకు నాశనము తెచ్చిపెట్టుకుంది ఎవరు హేమైన జీవితం నీ హృదయంలో వాటిని తెచ్చుకుంటే హేమైన మనుషులని తెచ్చిపెట్టుకుంటే వాళ్ళని ప్రభు కంటే ఎక్కువ ఘనం గంచితే మరి నాశనం కావాల్సిందే జీవితమే హేమైపోయింది కదా బబులోని మీదికి పాడు చేయవాడు ఎక్కడ చూస్తున్నాం మనం పదిహేను వచ్చినాం యహో బబులోను పాడు చేస్తున్నాడు దాని మహాఘోషను అణిచివేయిచున్నాడు వారి తరంగములు ప్రవాహముల ఘోషించుచున్నవి అవి వారి ఆర్భాటము వినబడుచున్నది కాబట్టి ఆర్భాటంతోనూ ప్రధానతూ తన దేవుడు ఆర్భాటం గురించి ఇక్కడ చెప్తుండ్రుడు ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఆర్భాటం నలభై ఐదో వచ్చిన నా జన్ల పిర్మ్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము నలభై ఐదవ నా జన్లార మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి యూదాయాల నుండి పారిపోండి కొండల దగ్గరికి కాబట్టి దానిలో నుండి మీరు బయటకు వెళ్ళండి వెళ్ళి వెళ్ళుడి యహోవా కోపాగ్ని నుండి తప్పించుకోండి కాబట్టి లోపల ఉండేవానికి శాపం తప్పదు ఆయన కోపానికి బానిసగాక తప్పదు దాంట్లో నుండి బయటికి వెళ్ళుడి యహోవ కోపాగ్ నుండి తప్పించుకున్నది మీ ప్రాణంలో రక్షించుకోండి చూడండి ఎవరు దాంట్లోకి వెళ్ళి తప్పించుకుంటాడు ప్రాణాలు రక్షించుకుంటాడు ఎప్పుడైతే సంఘాలలో నాశనకరమైన హే వస్తువులు కనిపిస్తున్నాయో పరిషుధాలయము మీ హృదయంలో ప్రపంచమంతట మతపరమైన క్రైస్తవుల హృదయాలలో అపవిత్రమైన బోధలు అబద్ధమైన బోధలు మనుషులని ఘనంగా బోధలు మ్యాన్ మేడ్ డాక్టరేట్స్ ఇవి హాస్టళ్లని ఘనంగా ఎంచడము చర్చలను ఘనంగా ఎంచడము దేశాలని ని మినిస్టర్స్ ని తీసుకొచ్చి మందిరంలో కూర్చోడుతున్నారు మీ హృదయంలో విలువిస్తున్నారు ప్రకృతి సహజంగా తెచ్చుకోవడం కాదు నేను అనేది హృదయంగా తెచ్చిపెట్టుకోవడం కాబట్టి చదువువాడు గ్రహించిన గాక అక్కడి నుంచి నువ్వు పారిపోకపోతే నీ బా యహో ఒక భాగం నుంచి మీ ప్రాణాలను రక్షించుకున్నది తప్పించుకోవాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాను దాని మధ్య నుంచి పోటీ బయటికి నీ ఆత్మ కాపాడపడాలంటే దాని నుంచి పోవాలా బయటికి ఇర్మియా ప్రవచించినట్లు హెచ్చరించినట్లు ఏషయా భక్తుడు కూడా హెచ్చరించాడు అదే విధానంగా తప్పించుకోండి నెక్స్ట్ చూడండి యాభై ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయం సారీ యశాయా గ్రంథం సారీ ఏషయా గ్రంథము యాభై అధ్యాయంలో కూడా తప్పించుకోమాట చూడండి పదకొండవ వచన పోవుడి పోవుడి ఆ చెట్టు వెల్లుడి రెండు హెచ్చరిస్తాడు త్వరగా బోండి త్వరగా బోండి పోవుడి పోవుడి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముఠకుడి దాని ఎదనుండి తొలగిపోవుడి యహోవా సేవోపకరణంలను మోయి వారలారా మిమ్మును మీరు పవిత్ర పరుచుకొనిడి హేయమైంది అపవిత్రమైంది మందిరంలో కూర్చుంది మందిరంలో అవడింది మనం పరిశుద్ధంగా జీవించే మనం దాని వెళ్ళిపోవాలా పోవుడి పోవుడి ఆ చెట్టు నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని పట్ దాని యొక్క నుండి తొలగిపోవుడి యహోవా సేవోక అపకరణలను మోయి వర్లారా మిమ్మల్ని మీరు పవిత్ర పరుచుకునండి మీరు త్వరపడి బయలుదేరరు మీరు త్వరపడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్ళరు ఇదే గొప్ప జనం చేస్తున్న తప్పు ఈరోజు త్వరగా పడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్ళరు యహోవా మీ ముందర నడుచు ను దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగం నాకు కావలి ఉంచును ఇది మటుకు లక్ష నలభై నాలుగు వేల సంబంధించిన పోద మనం చూస్తున్నాం కానీ పదకొండవ వచనం మటుకు మతపరమైన క్రైస్తవ జీవితం నుంచి నువ్వు బయటికి పోవాలా అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకూడదు దాని మధ్య బయటికి వెళ్ళిపోవాలా పాత నిబంధన కాలపు పుస్తకాలలో చెప్పబడింది అనే అనుకోవద్దు మనం క్రొత్త నిబంధనలు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు పావులు చూడండి కొరింతలు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం కొరింతలు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనం కొరిత రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనము పదహారవ వచనం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తిగా మనము జీవం దేవుని ఆలమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగో సెలవిచ్చుతున్నాడు నేను వారిలో నివసించి సంచరించను నేను వారి దేవుడిన ఇందును వారు నా ప్రజల కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళుడి ప్రత్యేకంగా ఉండండి అపవిత్రమైనది దానిని ముట్టకూడదని ప్రభు సెలవిచ్చుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి నైయుందును మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా కుమార్తెల నై ఉనని సర్వశక్తి గల ప్రభుత్వ చెప్పుచున్నాడు కాబట్టి దాంట్లో నుంచి నువ్వు పోకపోతే మటుకు నీకు తప్పదు శ్రవ అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేని కూడా మనం ముట్టద్దు అపవిత్రమైన ముట్టద్దు అంటే ఏం సంఘం వస్తే ముట్టడు ముట్టు టచ్ ఇంగ్లీష్ టచ్ అపవిత్రమైన దాని ముట్టకూడదు అని ఎందుకు చెప్పిందంటే టచ్ అంటే విషయంలో తీసినాం యాభై రెండవ అధ్యాయంలో పదకొండవ విషయంలో టచ్ సిక్స్ ఎయిట్ నంబర్ సిక్స్ ఎయిట్ జీరో ప్రాపర్లీ టు అటాచ్ అంటే ఒక దాంతో ముడిపరచుకోవడం పరమైన జీవితంతో ముడిపరచుకోవడం అటాచ్ వన్ సెల్ఫ్ అనేది రిలేషన్షిప్స్ అంటే సంబంధాలు పెంచుకోవడం వాళ్ళతోనే ఏ సంబంధాలు మనకు దాని తర్వాత అపవిత్రమైన దాన్ని ఏది ముఠక్డి అపవిత్రమైంది వన్ సిక్స్టీ నైన్ ఏమైందంటే కలుషితమైనది కంపు వాసన కొట్టునది అపవిత్రమైనది అన్ని పదాలు లేదా ఒకటి ఇప్పుడు నేను ఇక వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా లూకాసు వార్త అధ్యాయంలో ఒక వాక్యం చూపించి నేను ఇప్పుడు ఈ రోజుకి వాక్యాన్ని క్లోజ్ చేస్తాను వచ్చే వారం మరీ దీర్ఘంగా విశేషంగా వీటిని మనం చూద్దాం అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇవి జరుగు జరుగని మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి ఇవన్నీ చూడాలో మీరు అన్ని చదవాలా ఎంత కాలం ఆలస్యం అయిపోతుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రభు ఎంత కాలమైన వీటిని మీరు గ్రహించలేకపోతున్నారు యథావిధి క్రైస్తవ జీవితము ఆయనను వెతుక్కోవడమే లేదు ఆయన వాక్యాన్ని వెతుక్కోవడమే లేదు అట్లా ఉంటే ఎట్లా చెప్పండి సోమరులు చీమర్లు ఎద్దకుపోయి నేర్చుకోండి వినడం మనం నేర్చుకోవాలా చీమర్లు చాలా కష్టపడి పనిచేస్తాయి కదా ఈ లోకంలో మనం చీమల వంటి మనం చేసి గొప్ప జనం నేర్చుకోవాలి మనం కష్టపడే వాళ్ళం విపరీతంగా కష్టపడతాం ఎన్నెన్ని వాక్యాలు చేస్తాం వాటన్నిటినీ ఓపికతోనే రాసుకుంటాము మర్చిపోకుండా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ చేసి చదువుతడే పక్కన బుక్ పెట్టుకొని రాసేసుకుంటూ ఉంటాం దాని తర్వాత మనల్ని డిస్కస్ చేసుకుంటాం మనలో మనం మాట్లాడుకుంటాము పిచ్చోడనుకుంటారు అనుకొని కానీ మనం వాక్యంలో తరబేద ఆ రీతిగా డిస్కస్ చేసుకున్నాం మనం అనుభవపూర్వకం వీటన్నిటిని అనేకలాగే చూపిస్తూ ఉంటాం ఇరవై ఎనిమిదవ వర్షం జనవరి లూకాస్ వారి ఇరవై ఒకటో అధ్యయము ఇరవై ఎనిమిదవ వర్షంలో ఇవి జరుగునప్పుడు ఏది ముఖ్యంగా నాశకరమైన హేయ వస్తువు పరశుధారంలో నిలిచుట ఇవి జరిగినప్పుడు ఏం జరగదు మీరు ఈ జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకున్నది అంటే దేనికి భయపడకండి ప్రభువు మనకు సాయకూడు అన్ని చూపిస్తున్నాడు ఆయన్ని భద్రపరుస్తుడు మీ తలలు ఎత్తుకున్నది దుఃఖంగిపోవద్దు ధైర్యంగా నిలవడండి మీ విడుదల సమీపంగా ఉన్నది అనేను ఎంత సమీపమో తెలియదు ఇంకా చేయి మందం ఉందేమో అనిపేసింది ఈ లోకం నుంచి దాని బిడ్డలందరినీ పరలోకానికి తీసుకొని ఉంటాడు దేవుడు ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నా మన విమోచన దినంలో బహు సమీపంగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉందాము ధైర్యం తెచ్చుకునండి మీ తరలి ఎత్తుకోండి మీ విడుదల సమీప సమీపించున్నదా నేను బహు త్వరలో మనం అందరం విడుదల ఈ లోకం నుంచి శరాల నుంచి అది ఎంతో ఆశ్చర్యకరమైంది ఎంతో ధన్యకరమైంది ఎంతో ఆస్తికరమైన అనుభవం జీవిత పాన మనం విమర్శించిన కొరకు మనం ఎదురు చూసుకుంటున్నాం మన ఎదురు అలా అంటే మనము హేయమైన వాటి నుంచి దూరంగా ఉండాలా హేయమైన వస్తువుల నుంచి హేమైన మనుషుల నుంచి దూరంగా ఉండాలా అది పర్శుద స్థలంలో వ్యవహరిని తీసుకొని రావద్దు నీ హృదయంలోకి కూడా ముఖ్యంగా ప్రకృతి సహజంగా ఎంతమందిని తెచ్చుకుంటారు బయట గొప్ప వ్యక్తుల నుంచి పాలిటీషియన్స్ వస్తారు వాళ్ళ ఎలక్షన్స్ కొరకు వాళ్ళు వస్తారు మీరేమో ఒక పొలిటికల్ సపోర్ట్ ఉందని మీరు చెప్పించుకుంటారు అంతే తేడా కానీ అవన్నీ పనికిరాని కాబట్టి ఇవన్నిటినీ నువ్వు చూడాలా చదవాలా అని కదా ఇరవై ఎనిమిదవ తేడా ఇవి జరగని ఆమించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకును మీ విడుదల సమీపం చిన్నది అనే కాబట్టి మన విడుదల బహు సమీపంగా ఉంది మనం సంతోషంగా ఉందాం ధైర్యంగా ఉందాం దేని విషయాన్ని అనుమానించకుండా భయపడకుండా ప్రభు మీద సంపూర్ణంగా ఆనపడి జీవితం లాగా మనది మారాలా ఆయననే వ్యంబరించాలనే మై మార్గాన్ని నిలబెట్టుకోవాలా అటువంటి కృపను ప్రభువు మనకు అనుగరించాలని ప్రార్థిస్తాం పరుశుధర బుదేవా మీ వదనాలు వేసేయ ఇస్రాయల్లో గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైన నాష్టకరమైన హే వస్తువు అది బలి పశువు కాదు మనిషే అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి రక్షణ అనుభవం లేని మనుషులు పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నారు మా హృదయంలో నివసిస్తున్నారు మేము మీకంటే ఎక్కువగా ప్రేమించాం ప్రభా ఆ రీతిగా నాశకరమైన వేస్తుంది మేము అసహించుకుంటున్నాం ఆ హృదయలకు రానియకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం మా హృదయంలో మీరొక్కరే నివసించాల ప్రభా మిమ్మల్ని మీరే మా వషం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దాన్ని మా హృదయంలో వచ్చి నివసించమని ప్రార్థిస్తున్నాం ఇంకా వేరే హేమైన వస్తువులు ఏవి ఉండడానికి వెళ్ళేది హేమైన మనుషుల పేర్లు ఉండడానికి వెళ్ళేది హేమైనా దేశంలో పేర్లు ఉండడానికి వీళ్ళదు ఏదైనా కానీ ఏమైంది మా హృదయంలో ఉండడానికి వెళ్ళేది ప్రోభ అటువంటి హృదయంగా మమ్మల్ని దార్చండి మా హృదయంగా శుద్ధ హృదయాన్ని మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం అపవిత్రత్వం తొలగించండి పర్శుధత్వ అనుగ్రహించండి రోషం అనుగ్రహించండి ప్రతి క్షణము మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందించే బిడ్డలుగా తయారు చేయమని బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తాం తండ్రి పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ నిక్కే వందనాలు ప్రభా తండ్రి నిక్కే స్తులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభాని కృపలో కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో ప్రభాని కంటి పాపాలే కాచి కాపాడి దినముకు తండ్రి యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన ఉత్తేజం మాకు సజీవమైన దేవుడు ప్రభానయన నీ యొక్క సజీవమైన మాటలు వినే ధన్యత భాగ్యము యోగ్యత అట్లాంటి ఐశ్వర్యము నాయన ఆశీర్వాదం మాకు అనుగ్రహించినందుకు నీ కృప వెంబడి కృప మాకు సమృద్ధిగా ప్రభా ఈ దినం అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నీకు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ అయ్యా నీకే యుగ యుగములు కలగునుగా కళలు అవును తండ్రి పరిశుద్ధ స్థలము పరిశుద్ధము తండ్రి అది మా హృదయమే కాబట్టి ప్రభ మా హృదయంలో ఎలాంటి నాశనకరమైన ఏ వస్తువు ఉండడానికి వీల్లేదు ప్రభ मृदया ने स्वस्थपरचानी प्रभा ना नी रक्त कड़गी स्वस्थपरचना प्रभ यह दिन प्रभ नी वक्यम द्वारा मारदय शुद्धि प्रभ मेर स्वस्थपरची आयुक्त हृदया स्वस्थपरची प्रभा ना हृदय में निवस प्राधेय पड़ना प्रभ अड़ी की वतकड़ी दरकबड़न तीर यह दिन वत अड़गना अभी वशमनी अम प्रभा दाने को प्रायास पड़ना దాని గురించే నాయన నీ దగ్గర నాయన తండ్రి మేము మొరపెడుతున్నాం ప్రభా మీరు మా వశం అవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాలో మా హృదయాల్లో మీరు నివసిస్తే ప్రభా మేము పరిశుద్ధంగా ఉండగలము మా యొక్క కూడా పరిశుద్ధంగా ఉండగలదు ప్రభా కాబట్టి మీరే సహాయకుడు ప్రభ మీరు పొందిన గాయాల్లోనే స్వస్థత ప్రభా కాబట్టి మా హృదయాలకు స్వస్థత కూడా మీ దగ్గరే ఉంది ప్రభా మీ వాక్యం ద్వారా ఈ యొక్క విన్న వాక్యం నా హృదయంలో అది నాటబడాల ఫలించాల బహుగా ఫలించాలా ప్రభా తండ్రి నీ పట్ల నాకేదైనా ఆయాసకరంగా ఉంటే ఈ వాక్యంలో ప్రభ మీరు శుద్ధీకరించి నన్ను నా ఆలోచనలు నా తలంపులను నా నడవడిక ప్రతిదీ ప్రభా నాయన పరిశుద్ధపరచమని ఆ యొక్క హృదయంలో పరిశుద్ధమైన ఆలయంలో మీరు ఉండమని నా హృదయంలో మీరు ఉండమని ప్రాధాయపడుతున్నాం ప్రభా నాయన తండ్రి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకోమన్నావు ప్రభ నాయన ఎక్కడ ప్రభ మాలో అవిధేయత అవిశ్వాసము నాయన ఎక్కడా ఈ లోక సంబంధమైన క్రియలు గాని ఈ లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు లేకుండా ప్రభా ఎల్లప్పుడూ నీ దైవికమైన జ్ఞానంతో ఆయన నిన్ను పోలి మేము నడుచుకోవాలా ప్రభా నీలాగా జీవించాలా ప్రభా నీలాగా వాక్యాన్ని ప్రకటించాలా ప్రభా ఈ లోకంలో ప్రభా నీ ప్రతినిధిలాగా ప్రభా మేము ఉండాలా ప్రభా మాలో తండ్రి నిన్ను చూడాలా ప్రభా అనేకులు ప్రభ అలాంటి మహిమ ప్రభావం తండ్రి మా నుంచి వెళ్ళాలా ప్రభా అది మీ సహాయం ఉంటేనే ప్రభా మీ సహాయం లేకపోతే మీ కృప వెంబడి కృప లేకపోతే నాయనా మాలో ఏ శక్తి ఉండదు ప్రభా ఏ బలం ఉండదు ఏ ప్రభావం ఉండదు కాబట్టి ఎప్పుడైతే మీరు మా వశమై మాలో ఉంటారో ప్రభా అప్పుడు మాలో నాయన శక్తి ప్రభావం మహిమ ఉంటది ప్రభ కాబట్టి మమ్మల్ని స్వస్థపరిచి నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచి మా హృదయంలో మీరు ఉండండి అన్న ద్వారా వాక్యం ద్వారా మీరు మాట్లాడినావు ప్రభా నాయన కాబట్టి విన్న వాక్యము తండ్రి ఈ మీ నుంచే కలిగిందని నేను విశ్వసిస్తున్నాను ప్రభా స్వీకరిస్తున్నాను నా హృదయంలో నేను భద్రపరచుకున్నాను ప్రభా ఎలాంటి దొంగ వచ్చి దొంగిలించడానికి వీల్లేదు ప్రభా ఈ వాక్యాన్ని ఈ యొక్క విత్తనాన్ని ప్రభా అది బహుగా ఫలించాలా నాయన గొప్ప వేరులాగా ఈ లోకమంతా ప్రాకాల ప్రభా అలాంటి కృప వెంబడి కృప నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా నాయన ప్రభా మాలో ఏ బలహీనతలు ఉన్నాయో ప్రభా అవి ఏవైనా ప్రభా ఈ దినం నాశనకరమైన మాలో ఉంటే ప్రభా వాటిని కూడా చూపించి సరిచేసి నన్న నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచుకొని మేము కూడా అనేకులను సిద్ధపరిచే కృప మాకు దయచేయండి అలాంటి జ్ఞానం దయచేయండి అలాంటి అభిషేకము పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని ఏ విషయంలో ప్రభ మా జ్ఞానము మా ఆలోచనలు పెట్టకుండా ప్రతిదీ నీ మీద ఆధారపడుతూ నిన్ను ఆశ్రయిస్తూ నీ సహాయం తీసుకుంటూ ప్రభ నీ మహిమ నీ లోకంలో నింపేలాగా అనేకులని రక్షణలోకి అనేకులని సిద్ధపరిచేలాగా కృప దయచేయమని వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని నిజంగా ఈ దిన మీరు బలపరిచి మాకు బలమైన ఆహారం ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్పదేవ సర్వశక్తిమంతురా నీకు వందాలిసయ్య అప్పుడు హామీ సాటి యాకోబ్లో గొప్పదేవా నీకే స్థుతులు స్తోత్రం అయినా గొప్పదేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నాయినా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న ప్రభావ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వందల ప్రభావ మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించిన మమ్మల్ని గొప్ప దేవ నీకే స్థుతులు శోదాలు అర్పించుకున్నయన సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం ఈ యొక్క యుగంలో నీకే మంచి ఆరోగ్యం మాకు ఇచ్చినందుకే ప్రభా ఈ యొక్క మధ్య కళ్యాణ స్వరమైన ధన్యతను మాకు నాశనకరమైన హేయ వస్తువు అనేది ఏ రీతిగా ఉంటుంది అనేది మీరు మన యొక్క పరియాలించి మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ రోజు మరి బహు విశేషంగా ప్రభావ మాకు బయలుపరిచిన గొప్ప దైవానికి వందలు మాలో ఆ నాశనకరమైన హేయ వస్తువు ఇంకేమైనా ఉంటే ప్రోభ మీకు ఆయాసకరమైంది మాలో ఇంకేమైనా ఉంటే చూపించమని ప్రార్థిస్తున్నయన ఈ క్షణమే వాటి నుంచి మాకు విడుదల దాని ఆయన వాటిని ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ప్రభా మా హృదయం మీకు పరిశుద్ధమైన మందిరంగా మీరు తయారు చేస్తున్నారు కాబట్టి మా హృదయంలో మీరు తప్ప ఎవరు ఉండకూడదు ప్రభావ నా దేవ నాశనం కలిగజేది ఏది కూడా మాలో ఉండడానికి వీలేదు ప్రవా అది మాకు దూరం అవును మీరు మా హృదయంలో ఉండాలా ప్రాభ మమ్మల్ని మీ వర్ష పచ్చుకోని ప్రాభ మీకు పరిశుధాత్మక మేము ఆలయంగా ఉండాలా మీకు మీకు ఆలయంగా మేము ఉండాలా ప్రాభ మా హృదయంలో మీరుండే ప్రాభ మహిమ పొందాలా ప్రాభ అలాంటి హృదయంగా మమ్మల్ని మార్చమని ప్రధిష్టమైనా నా దేవ మీరు ఎంతో పరిశుద్ధులైనా మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా ప్రాభ నైనా మాలు ఎలాంటి పులిపిలు ఉండడానికి వీలేదు ప్రభావ పాతపిండి మాలు ఏది ఉండడానికి వీలేదు ప్రభావ కొత్త ముద్దలాగా మేము తయారు కావాలా ప్రభావ పరిశుద్ధితంగా సత్యంతో మేము నేను ఆరాధించాలని నేను గనపరచాలా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించండి గొప్ప దేవామహరలు సరిచేయండి మీకు సరళత సంపూర్ణతో పరిశుద్ధితో మేము కలిగి యథార్థ హృదయం కలిగి ప్రభావ నేను మహిమ పచ్చే తయారు చేయండి మీకు నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ప్రాదిష్టమైన మమ్మల్ని బలపర్చేందుకు నీకు వాళ్ళాలి వాక్యందరూ మాత్రం మాట్లాడేందుకు వాళ్ళు ప్రభావాశనకరమే హేస్తే ఎక్కడ కనిపించినా కానీ ప్రభ వాటి నుంచి మేము పారిపోవాలా నుంచి మనుషుల్ని కూడా విడుదల కల్పించాలా ప్రభావ అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరి నడిపించమని ప్రార్థిష్టమేనా వాకింగ్ చేత మీరు మమ్మల్ని బలపర్చింది కానీ కొందాలేనా ఆ పద్దెని ముందు ప్రభు శక్తి మీరు ఎదిరించాలా ప్రభావ పోతే వాడి బారిని పడకుండా అనేక గొప్ప జన సమయం నుంచి అంతా నడిపించాలా అలాంటి సేవలు నడిపించదిష్టమైన పరిశుద్ధిలో గుంపులు మేము ఉండాలా ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా ఉండాలా మీ వల్ల మేము జీవించాలా ప్రావా మీ వల్ల మేము పరిచర్ చేయాలా ప్రావా ప్రతి దశలో మిమ్మల్ని పోలి మీద నడుచుకోవాలా మా చూపులు మా తలంపులు మా ఆలోచనలో సమస్తంలో ప్రాభ మీరు మా హృదయం మాలో మీరు నండిసే ప్రాభ ఆయన మీరు నా తండ్రి మమ్మల్ని మీ వసపరచుకోండి అయినా మీరు మా హృదయంలో ఉండి మమ్మల్ని అరితే నడిపించండి నా ప్రభావ మా స్థానంలో పేరు ప్రభావ మీరుంటే సమస్త ప్రవర్తనలు ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగానే మేము ఉండాలా ప్రాభ అలాంటి జీవితం మాకు దహించమని ప్రాదిష్టం హృదయంలో మీరుండే ప్రభావ మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టం మనం ప్రాదిష్టమైన మీ వాక్యం చేత మాతో మాట్లాడేందుకని వందాలని గొప్ప దేవ మీరు ఆకట్ తొలిగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభా స శిష్యులుగా చేయాలి అనేకలు మీ చేత మేము నడిపించాలా అలాంటి సేవలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థమైనా గొప్ప దేవ వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరచండి ఆయన గొప్ప దేవ మరొక అవకాశం బిడ్డలు కనిగించండి వ్యాక్సిన్ ఇచ్చి వాడు ప్రభావ రకరకమైన ప్రజలు స్వస్థనీ ప్రభావ మీరు ముందుగానే సమస్తం ముందుగానే బయలుపరచడం ఆయన కాబట్టి మేము చింతించం భయపడం ప్రభావా ఎందుకంటే మీరు మా హృదయంలో ఉంటే మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు ప్రవా సమస్తం మా హృదయంలో మీరున్న రేసు ప్రావా గొప్ప దేవ మీరు మా పక్షంగా ఉంటే మాకు విరోధి ఎవడు ప్రభా గొప్ప దేవృదయం వచ్చినా హింస వచ్చినా కరువు ఖడ్గం వచ్చిన ఏది ఇచ్చినా కానీ ప్రభావ మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాప నేరద ప్రభావ ఎందుకంటే మీ ప్రేమ అంత గొప్పది ప్రభావ మీరే ప్రేమ అయ్యన్నారు మా హృదయం మీరుంటే మాకు ఏది కూడా చింత లేదు ప్రభావ సమస్తం మీరు మీలో ఉంది నా తను లోకంలో లేదు అది అబద్ధం ప్రభ ఆయన మీలోనే మేము జీవించాలా మీ వల్ల మేము జీవించాలా మీ నీతి సత్యాన్ని ప్రకటించాలా మీ చిత్తాన్ని మేము సంపూర్ణ నెరవేర్చాలా ప్రభావ అనేకులు మీ చింత నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరినీ బ్రదర్స్ అందరు మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి వాళ్ళ సేవా పరిచర్లు దీవించండి ఇంకా ప్రభావ ఇంకా బలంగా మీరు వాడుకొని మీ కొరకు గొప్ప శాసనం వెనుకొని అతని హీలింగ్ గిఫ్ట్స్ అనుగ్రహించండి స్వస్థతలు దయించేయండి ప్రతి కుటుంబంలో శాంతి సంబంధం దేని ఆటంకాలను కొట్టి విమే గొప్ప దివా చిన్న శరణుడు ముట్టండి అన్నక మంచి ఆరోగ్యం దయచేయండి మీ పనులకు జ్ఞానం చేతి నింపి మీకు అనేక మంది విషయాలు బయలుపరండి అయినా మీరు అనేక మంది విషయాలు బయలుపరుస్తారు నీకు అన్నాల ప్రభావ అన్న చుట్టూ అగ్నికరించండి ఉద్యోగ స్థలంలో మీరు తోడు శోధన కొట్టివే ప్రభావ ప్రతి దశలో మీరు సాయకులు నడిపించమని ప్రార్థ్యమైన నన్ను కుటుంబం చుట్టూ అగ్నికరించి వేయండి ఇద్దరు బిడ్డల భవిష్యత్తు మీరు దీవించండి పర్లో కోపు జ్ఞానం అనుగ్రహించి మీ గొప్ప సాక్షన్లు పెట్టుకుని అయినా వాళ్ళ పిచ్చర్ బ్లెస్ చేయండి సదులు ఉందేనెత్తాను ప్రభు ఇస్తే మంచి ఆరోగ్యం తెచ్చేయండి పర్వకోపు జ్ఞానం చేసి నూతనంగా అభిషేకించి మీకొరకు గొప్ప సాక్షన్లు పెట్టుకోండి అన్న వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ బంధువులు అందరూ ప్రభావ ఈ సత్యంలోకి రావాలా పరిశుద్ధులు గొప్ప దేవ మీరే సాయపడమని ప్రార్థిష్టమైనా నా దేవ నా సంతాన లేని వారికి సంతానం గై చేయండి ఉద్యోగం లేని ఉద్యోగం దాని ఆయన ఆర్థికంగా మెరుగుపరచండి పతి కష్టం నష్టం చూడాలని గురించి మీ గొప్ప శాసనం పెట్టుకున్నయన ఉద్యోగ స్థలాల్లో ఇంకా ఘన విజయం అనుగురించి ఎలాంటి ఆటంకాలు అక్కడ కొట్టువేసే ప్రభావ మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రార్థిష్టమైన గొప్పదివ మీరు ఆకట తొలగింది ప్రభావ మా విమోచంద బహు దగ్గర ఉంది కాబట్టి మేము తల ఎత్తుకోవాలి ప్రభావ నాంద ఇవ నా మీ వైపు మేము చూడాలా పైన వాటిని వెతకాలిస్తే ప్రభావ అనేకులు మేము చెంత అలాంటి సేవా జితువులకు నడిపించి మీరు ఆకుడు మిమ్మల్ని అందరి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిషుద్ధ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థించాను ఒక్కొక్కరుగా పరిశుద్ర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవా ఈచు ప్రభ నీకు లేక లేని వందనాలు తండ్రి కృతజ్ఞతలు స్తోత హుద్రమైన సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభా మరి ప్రతి ఒక్క దాంట్టు మేము కరెక్ట్ గా జీవించట మీరు మాకు సహాయపడండి ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్క పాపం నుంచి శాపం నుంచి తొలగించండి ప్రభా దేవాచు ప్రభ నీకు ప్రభావ మేము డోబడి జీవించాలి ప్రభా దేవా ఈచు ప్రభా మీకు మేము కమిట్ కావాలి ప్రభా మీరు కూడా మాకు కమిట్ కావండి ప్రభా ఏచుప్రభ మరి మీరే మాకు సహాయపడండి ప్రభా దేవాచు ప్రభావ మాలో ఏమైన వస్తువు ఏదైనా ఉంటే మా నుంచి తీసివేయండి ప్రభా దేవాచు ప్రభా ఆ వాటి నుంచి ప్రభా మేము దూరంగా పారిపోవాలి ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్క చీకటి శక్తులను ప్రభా ఈచుకృజునామును కద్దించి కొట్టివేయండి ప్రభా దేవాచు ప్రభా నీ యొక్క పరిశుద్ధత మాలో కావాలా ప్రభా ఈచు ప్రభా మా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభా దేవాచు ప్రభ మరి మీరు అన్నారు ప్రభా ఆ యొక్క హృదయాన్ని ప్రభా క్లీన్ చేసుకోమన్నారు ప్రభా దేవ మరి హృదయంలోన ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని తొలగించండి ప్రభా మృదయాన్ని ప్రభా క్లీన్ చేయండి ప్రభా దేవాజు ప్రభావ వైట్ అండ్ స్నో లాగా చేయండి ప్రభా నీకే స్థూతూ నీకే వదాలి తండ్రి దేవాయేజు ప్రభా దిన దినం ప్రభా నీలో మేము నడుచుకోవాలి ప్రభా దేవాజు ప్రభావ మరి దిన దినం ప్రభా నీలో వాడిల్లాల ప్రభా మే నీలో మేము నచ్చుకోవాలంటే ప్రభా మా ప్రతి కూడా ప్రభా మార్పు చే మార్పు కావాలా ప్రభా దేవ మా బిహేవియర్ కూడా మీరు మార్చివేయండి ప్రభా దేవాజు ప్రభా మేము నీకంటే ప్రభా మీదే మా దేవుడు కాబట్టి ప్రభా ఇంకా నీకంటే ఎక్కువ ప్రభా మేము ఎవరిని ఇష్టపడద్దు ప్రభా దేవాయజు ప్రభా అలాంటి బలహీనతలో మాలో ఉంటే తీసి వెళ్ళి ప్రభా దేవామరణు అన్న ప్రభా తల్లిదండ్రుల కంటే అక్కజనుల కంటే అన్నదమ్ముల మరి ప్రభా భార్య పిల్లల విషయంలో కూడా ప్రభా వారందరి విషయంలో కంటే ఎక్కువ ప్రేమించే ప్రేమించదని అన్నారు ప్రభా దేవాయజు ప్రభ మరి మేము ప్రభా నీకెల్లోబడి జీవించాలి మేములోనే మేము ప్రేమించాలి ప్రభా నీ యొక్క వాక్కును మేము అనుసరించి నడుచుకోవాలా ప్రభా దేవాయచు ప్రభ మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను కగదించి కొట్టివేసి ప్రభా మేము అందరితో ప్రభ ప్రేమగా కలిగి జీవించాలి ప్రభా సహనం ఓపిక దీర్ఘశాంతము మాకు దయచని ప్రభా దేవాయప్రభ మేము తీర్మానించుకున్న ప్రభా మేము తగ్గించు పని జీవిస్తామని ప్రభా దేవాయప్రభ మాకు తగ్గింపు జీవితం అని దయచిని ప్రభా దేవాయప్రభా దాంట్లో కూడా ప్రభా మేము వెళ్తున్నా కదా ప్రభా నీ ఒక నడిపించని ప్రభా దేవా మేము మారాలా అనేకులు మార్చాలంటే ప్రభా ఫస్ట్ మా ప్రవక్త కరెక్ట్ గా ఉండాల ప్రభా దేవా మా ప్రవక్తను కూడా మీరు మార్చివేసి ప్రభా మరి మీరు ఎలా జువాతి ప్రకటించారు తండ్రి ఆ విధంగా మమ్మల్ని నడిపించండి అలా మమ్మల్ని తయారు చేయండి ప్రభా దేవా మేము అన్నిట్లో తగ్గించుకొని జీవించేటప్పుడు మీరు మాకు సహాయపడండి ప్రభా నీకేస్తాం నీకేవన వెళ్తండి దేవా ఏసే ప్రభా మా దేశాన్ని కాపాడండి ప్రభా మా దేశంలో ఉన్న ప్రతి ఆత్మ కూడా ప్రభా నీ మొరపెట్టాలా ప్రభా దేవ ప్రతి ఆత్మని స్స్తుతించి గనపరచాలా ప్రభా ప్రతి ఒక్క ఆత్మని దృష్టి నుంచి వారిని కాపాడండి ప్రభా దేవా నీకేస్తాం నీకేమండి ప్రతి కూడా ప్రభా నీకే మూర ప్రభా దేవా నీ యొక్క రాక ఎంతో సమీపంలో ఉంది ప్రభా దేవాచు ప్రభా మేము కనుకొని జీవించాలా ప్రభా దేవాచు ప్రభా మేము కంటిన్యూస్ గా ప్రేత చేయాలా ప్రభా దేవాచు ప్రభా మేము వేషధర మేము ప్రా ప్రార్థించదు దేవా ఏదైనా కానీ ప్రభ యథార్థ మంత నీకు ప్రార్థించాలా ప్రభా కంటిన్యూస్ గా నీకు ప్రార్థించాలి ప్రభా దేవాచు ప్రభా మీరు ప్రభ మా వశం కండి ప్రభా దేవాచు ప్రభా మేము కూడా అలా కావాలా దేవా ప్రభా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము వర్దిలాలంటే ప్రభా నీ యొక్క వాక్యంలో మేము నానబడాలా ప్రభా దేవాన్ని నేర్పించిన ప్రతి ఒక్క వాక్యాలు మేము మర్చిపోకుండా ప్రభా మాకు రెస్టరేషన్ కావాలా ప్రభా మంచి జ్ఞాపక శక్తిని మాకు దాయించండి ప్రభా నీకే స్థౌతికం నీకేమన్నా దేవాయించి ప్రభావం మరి దేశ దేశం మధ్యలో ఎంతో కరువు ఉంది యొక్క కరువు కాలం నుంచి ప్రభావ వారిని తప్పించండి ప్రభావ వారికి సహాయపడండి ప్రభ వారి పట్ల ప్రభా కనికరించి దాయి చూపించండి ప్రభా దేవాయత్తు ప్రభా కరువు సమయంలో ప్రభావం వారికి ఆదరించి నడిపించని ప్రభావ వారికి నీ యొక్క ఆహారం వారికి దాయిచ్చని ప్రభావ నీకేస్తాం నీకేమన్నా తండి దేమాయచ ప్రభావ శ్రీలంకను కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా గుస్ నుంచి వారిని తప్పించని ప్రభావ వారికి సహాయపడండి ప్రభా నీకేస్తండి దేవ ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా ఎంతో మంది ప్రభా నలిగిపోతున్న ప్రభా వారి హృదయాలు ప్రభావ మీరు బలపరిచి స్థిరపరిచే వారి హృదయాలు ప్రతి ఒక్క బాధ భేదన దుఃఖం నుంచి బిడెలు దయచిందండి దేవాయత్స ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుంటండి దేవా ఏజు ప్రభ వారి పరిస్థితులు పరిస్థితులు లాగానే ప్రభా దేవ మేము పరిచిత లేక ప్రభా ఏజు ప్రభా మీరు వచ్చి మారు నివసించండి ప్రభా దేవాచు ప్రభా నివాస స్థలం ఉన్నవే ప్రభా మారుద్యంలో వచ్చి మీరు నివసిస్తే ప్రభా మన యొక్క స్థలం ప్రభ మీరైతారు ప్రభా దేవ మీరు వచ్చి మారుద్యంలో నివసించండి ప్రభా దేవ మీరు మాకు సహాయపడండి ప్రభా దేవా నీ యొక్క సాయం లేని ప్రభా మేమేం చేయలేం ప్రభా దేవ ప్రతి ఒక్క దాంట్లో యొక్క సాయం మాకు కడవా ప్రభా అడగడన మేము నడుచుకోటప్పుడు కూడా ప్రభా నీ యొక్క సాయం మాకు కావాలా ప్రభా ఏసు ప్రభా మా చేయటి మమ్మల్ని నడిపించండి తండ్రి నీకేస్త ఊతం నీకేవనాల తండ్రి పరిశుద్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు అందనారు ప్రభా దేవాచు సంతానం లేని వారికి ప్రభా సంతనం జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇవ్వండి ప్రభా రకరకాల బాధపడుతున్నాక ప్రభా వారిని అందరినీ యొక్క అస్తంతో నీ యొక్క గాయమైన హస్తంతో ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచండి ప్రభా దేవాయసు ప్రభా తెగుల నుంచి కాపాడండి ప్రభా మమ్మల్ని తప్పించండి ప్రభా నీకేస్త ఊతం నీకేవన్నారు తండ్రి దేవాయసు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన దేశ దేశాల మధ్యలో ప్రభా బార్డర్స్ మధ్యలో ప్రభా శాంతి సమాధానం ఐక్యత దయచిన ప్రభ దేవాచు ప్రభ కృపా వెంబడ కృప మా అందరికి దయచిన కనికరం చూపించని ప్రభ దేవ బిడంగుడ ప్రభా యొక్క గొప్ప జనాన్ని మీరు రక్షించి ప్రభాని సన్నదికి నడిపించని ప్రభా నీ క్రిస్తం తండి దేవా ఏచు యొక్క పరిశుద్ధ గుంపులో ప్రభా మా ముద్రించి పెట్టుకొని ప్రభాని యొక్క రాకరికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏచు కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాలని మా ఉదయం నాటించి పూర్ణ యొక్క పూర్ణ బలంతో పూర్ణ శక్తితో నేను అలలి అనాది పూజించితం పోలికలను సరూపంగా మార్చమని ప్రార్థించిన ఈ వాక్యం నెంబర్ ఎలా మీరేం నేర్పించి మీ జ్ఞానంతో అలలి అనాది ఇంకా ఉంటే విడిపించండి కలిసి గొప్ప జీవనం కనుకరించండి ఆలోచరించండి ఆత్మ తెలు వాళ్ళని నడిపించమని వైరస్ తాకని స్వచ్ఛపరిచి పోషించండి అలా ఎవరికి హాని చేయకుండా కాల్చి కాపు అందరూ రక్షణ తెయచ్చని కేపిఎన్ ముట్టని తాకని అందరు స్వచ్ఛపరిచి ఆరోగ్యం చేయండి కష్టం నష్టం తొలగించి వాళ్ళ పనిలో నీళ్ళతో కుటుంబంలో శాంతి తెచ్చండి నా దీవానికి శుద్ధం నీరు అక్కడ సమీపించింది నా గొప్ప జనం ప్రవాహాలు వని వాళ్ళకి తి వార్తమి మంది చెప్పాలా సేవలు వాడవల మీరు అక్కడ సిద్ధపక్షిస్తున్నాం ప్రస్తుతం